ముఖ దర్శన అర్థం దగ్గర పోయేది ఎందుకు ముఖాన్ని ఓహో మీకు దర్పణే అలా అన్నా సరే కానీ దర్పణే ఇంకో పదవి నేర్చుకుంటారు ముకురే అన్నాను మీరు ముక్కు ముక్కు అనుకుంటున్నాను ముక్కు కాదు ముకుర దర్పణమే ముకురే ముఖ దర్శనవత్ దర్పణే ముఖ దర్శనవత్ కాబట్టి అర్థం దగ్గరకు పోయేది ఎందుకంటే ముఖం చూసుకోవడానికి ఏ అర్థం చూసుకుంటే అది అర్థం చొరవ అర్థం చూసుకొని రమ్మంటే వాడు అక్కడ అర్థం పెడుకు ఈ పక్క నుంచి ఇట్టు చూసుకొని వచ్చాడు అనుకోండి లేలే ఎదురుగా పోయి చూడాలా ఎందుకో తెలుసా నువ్వు అర్థం చూసుకొని రా అంటే అర్థాన్ని చూడమని కాదు ఎవడు కూడా అట్లా చేయడం లేదు అంటారు అట్లా ఉన్నట్టు సార్ కాదు చూసేది అర్థంలో ముఖం అర్థాన్ని చూసే దేనికి ముఖం సపోజు అర్థం కూడా పైన బాత్రూంలో ఉండేటువంటి నీళ్లు కారి అర్థం అంతా నల్లు కాకపోయింది ఏమీ కనపడకుండా అటువంటి అర్థాన్ని చూసి ఏమి ఉపయోగం చూడమంటే ఎవడన్నా చూస్తాడా చూడడు అద్దాన్ని ఎందుకు చూస్తాడంటే అద్దంలో మన ముఖం కనపడుతూ ఉంది కనుక అర్థం చూస్తానని పొత్తాడే ఎవడు అద్దాన్ని ఎవడు చూడడు ఇది అర్థం కాక కొంద పుస్తకాలు చూస్తే ఏమొస్తుందా ఎవరెవరే అర్థం చూస్తే ఏమొస్తుందా అంతేనాయా అర్థం చూడటానికి కాదు పోయేది అద్దంలో నా ముఖం కనపడుతుంది కనుక ఉపనిషత్తును చదవడం కాదు సార్ ఉపనిషత్తులో నేను కనపడుతూ ఉన్నాను కనుక ఇది ప్రమాణం ప్రమాణకరణం ఇది ప్రమాణం అక్కడ అక్కడ నేను కనపడుతున్నాను నాకు ఎన్నిసార్లు అయినా చూస్తావు కదా వెళ్ళి అర్థాన్ని కాకి అయినా కూడా రెండు వందల సార్లు చూస్తుంది ఎందుకంటే కాకి బాగుంటుంది ఇది కొంగకు బాగుండకపోవచ్చు కాకి కాకి కాకి బాగుంటుంది అర్థమవుతుంది కాబట్టి మన ముఖాన్ని ఎన్నిసార్లు చూసుకున్నా మనకు ఆనందంగానే ఉంటుంది ఇబ్బట్టుగా ఉండనే ఉండదు ఇంకా తినే వస్తువు ఇబ్బట్టు నాలుగు రొడ్లు అయిన తర్వాత ఇంకో రెండు రెడ్లు తినటువంటి నాలుగు అనత్యమో కానీ ముఖం చూసుకోనంటే మళ్ళీ ఎట్టున్నాను ఎన్ని సార్లు చూసుకున్నాను అర్థమవుతుంది కాబట్టి ఎందువల్ల ముఖం మనలో కనపడుతుంది కనుక మన ముఖం కనుక మనకు ప్రియం గనక ఆత్మస్థు కామాయ దర్పణం ప్రియం భావతే అర్థమవుతుంది అర్థం మీద ప్రేమ కాదు అర్థంలో నా ముఖం కనపడుతుంది కనుక ప్రేమ క్లియర్ అంతే ఇక్కడ కూడా ఇక్కడ కూడాను ఉపనిషత్తులో కనపడుతున్నది నువ్వే నువ్వే కాబట్టి ఆత్మన చూడండి ప్రకృత సంఖ్య పూరణస్య ప్రకృత సంఖ్య పూర్ణస్య ప్రకృత అంటే దశ సంఖ్యాయా దశగాపతి నవ నవగాపతి అష్ట ఏదన్నా పెట్టుకోండి అక్కడ మనకు ఎగ్జాంపుల్ అది ఏంటో తెలిసే ఇది సంఖ్య పూర్ణస్య ఆత్మన ఒకటి పూరించడం ప్రకృత సంఖ్య అంటే దశ సంఖ్యాయా గురువుతో చెప్పి ఎక్స్కర్షన్ వెళ్లి పది మంది శిష్యులు అది దశ సంఖ్యాయా ప్రకృత పౌర్ణశ తిరిగి వచ్చేటప్పుడు ఆ నది దాటి వచ్చాడు చూచారా నది దాటి వచ్చాడే నది దాటి వచ్చిన తర్వాత లీడర్ అందరిని నిలబెట్టేసి వన్ టూ త్రీ ఫోర్ అని లెక్కెట్టి ప్రకృత దశ సంఖ్యాయా పది మంది ఉండాలి ఏం జరిగింది దశమో నష్ట ఇప్పుడు ఏం చేశాడు ఏడుస్తూ ఉండాడు లీడర్ అందరూ ఏడుస్తూ ఇది అనేక మీకు చెప్పాను ఇప్పుడు చెప్తాను తమషా అతీత ఇప్పుడు చెప్పింది చెప్పను కదా నేను పాడింది ఎప్పుడు పాడు చెప్పింది ఎప్పుడు చెప్పను తెష్ట ఎందుకు తెలుసా అది వేదాంతం నేనంటే వేదాంతం ఎన్ని ఉపనిషత్తులు విషయం ఒకటే విషయం ఒకటి ఇప్పుడు ప్రకృత పూర్ణస్య ఆత్మన ఇప్పుడు అక్కడ పూరించనా దశమో నష్టడుస్తున్నాడు అక్కడ సాధు వచ్చాడు సాధువు వచ్చి చూచి నాయన ఎందుకు ఏడుస్తున్నావు నాయన చూడు తమష ఏమండి ఇట్లా పది మంది దాటి వచ్చామండి ఒకడెక్కడో మునిగిపోయినాడండి అని ఏడుస్తూ ఉంటే అందరూ బాబు ఏడవకండి నాయన అస్థి దశమహ అస్తి దశమా ఆ పదో వాడు ఉన్నాడు వాడు మీకన్నా ముందే దాటొచ్చా నదిని మీకన్నా ముందే దాటొచ్చాడు ఆయన అస్థి వాడెవడో తెలుసా ఇప్పుడు ఎవరు ఏడ్చేవాడు లీడరు ఆ పోయినవాడు పదో వాడు శవాన్ని పొందాలనుకునేవాడు ఎక్కడున్నాడా ఎక్కడున్నాడు ఉన్నది అస్థి దశమా పొందేదేమి లేదు వద్ద చెప్పాను వేదాంతం ఏదో పొందాలనుకునేది కాదు ఉన్నదే సి ద పాయింట్ స్టోరీ కనెక్షన్ చెప్తాను ఎప్పుడైతే ఆయన అన్నాడో ఒక మహాత్ముడు గనుక సాధువు గనక ఆయన మాట మీద వాడికి ఏముంది తెలుసా విశ్వాసం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు జ్ఞానం కలుగుతుంది వాడికి ఎందుకో తెలుసా శ్రద్ధవాన్ లభతే జ్ఞానం ఎవరి మీద శ్రద్ధ అంటేంటి శాస్త్రస్య గురువాక్యస్య చూడు ఇప్పుడు స్టోరీ ఎట్లా జరుగుతుందో శాస్త్రస్య గురువాక్యస్య కాబట్టి ఆ మహాత్ముడు సాధువు ఎవరైతే ఆ గురు ఏదైతే ఉందో దాని మీద వాడికి విశ్వాసం ఉంది అందుకని ఇప్పుడు లేడు వాడు పదో వాడు లేడు ఆయన చెప్తున్నాడు ఉన్నాడని ఉన్నాడు అనేది మొట్టమొదట వీడికి విశ్వాసం కలగాలి ఇది పరోక్ష జ్ఞానం ఇది పరోక్ష జ్ఞానం ఈ పరోక్ష జ్ఞానం ఎప్పుడు వస్తుందో తెలుసా చెప్పే వ్యక్తి మీద శ్రద్ధ ఉంటే విషయం మీద శ్రద్ధ ఉంటే శాస్త్రం మీద శ్రద్ధ ఉండి శాస్త్రాన్ని బోధించేటువంటి గురువు మీద ఆచార్యుడి మీద శ్రద్ధ ఉంటే శాస్త్రస్య గురువాక్య సత్య బుద్ధి శ్రద్ధ ఇప్పుడు ఈ పరోక్ష జ్ఞానం అపరోక్ష జ్ఞానంగా మారడానికి ఇప్పుడు అనుకూలమైన వాతావరణం ఎందుకో తెలుసా వాడి మనసు కొద్ది ప్రశాంతతను పొందింది ప్రశాంతతను పొందితేనే నైశ్చల్యం వస్తేనే ఇప్పుడు మన మనసు గందరగోళంగా ఉంటే ఎవరు ఏం చెప్పినా మనకు అర్థం కాదు కాబట్టి ఆయన చెప్పేది కూడా వాడికి అర్థం కాదు కానీ వాడికి నిశ్చలత్వం వచ్చింది నిశ్చలత్వం ఎట్లా వచ్చింది తెలుసా పరోక్ష జ్ఞానం వల్ల వచ్చింది పరోక్ష జ్ఞానం ఏంటి అస్థి దశమా పదోవాడు ఉన్నాడు అనేటువంటిది ఇప్పుడు చెప్పాడు పదోవాడు ఉన్నాడు ఎస్ ఇప్పుడు పిల్లలకు చెప్తాడు ఆ మహాత్ముడు చెప్పింది యథార్థమై ఉంటుంది ఎందుకని ఆయనది సత్యవాక్ దాని మీద నాకు విశ్వాసం ఉంది కాబట్టి మనం ప్రశాంతంగా ఉంటాం ఇప్పుడే ఇప్పుడు ఆయన ప్రొడ్యూస్ చేస్తాడు ఇది పూర్ణశ్య పూర్ణశ్య ఇప్పుడు పూలించాల ఫిలప్ చేయాలి ఎక్కడ అపదవులను తీసుకొచ్చి పెట్టాలి నాయన వాళ్ళందరినీ తీసుకొచ్చి నిలబెట్టమంట నిలబెట్టాడు ఇప్పుడు నైనా ఒక్కసారి లెక్కెట్ అయినాను మళ్ళీ అనేటప్పటికి మళ్ళీ గుండే ఎందుకంటే లెక్కెట్టమంటాడు లెక్కెడితేనే కదా నైన్ వచ్చింది దశమో నష్ట లెక్కెడితేనే తెలిసింది లెక్కెట్టకపోతే తెలుస్తుంది మళ్ళీ లెక్క మట్టేమంటే ఇది డౌట్ ప్రమాణశంక ప్రమేయ శంక ఇట్లా సరేనా సందేహం వస్తుంది ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవడం ఎట్లా తెలుసా విశ్వాసంతోనే శ్రద్ధ లేదు ఆయన చెప్పాడు గనక చేస్తా నేను కౌంట్ చేసిన తొమ్మిదే వస్తుంది అయినా ఆయన చెప్తున్నాడు గనక నేను చేస్తాను అని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నైన్ తొమ్మిది నవమ అని ఇట్లా తిరిగి మరి కళ్ళెండ నీళ్లు పెట్టుకున్నాడు ఎందుకో తెలుసా నిర్వేదమాయార్వేదమాయా పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ అందరినీ లెక్కెట్టిన తర్వాత పరీక్షించి చూసిన తర్వాత నిలబేద్దాం కడమ నిండితే నిడిపోయాడు అప్పుడు ఒరే ఇప్పుడు ఏం కావాలంటావు పోయినా తెచ్చి పెట్టుకుంటావు పోతే కదా చూడండి తమాష నాస్తి అకృత కృతే చూడండి సెంటెన్సెస్ చూడండి కనెక్షన్ నాస్తి అకృత కృతేన కర్మణ అకృత నాస్తి వాడు పొడిగింటే నేను తీసుకున్నా కానీ ఒప్పుకోలేదు అందువల్ల వీడు ఏడుస్తూ ఉంటే అంటాడు ఏందైనా అని ఏడయ్యేవాడు తత్సమస్ నువ్వే నువ్వేరా పదవి వాడివి అందరినీ నిన్ను లెక్కెట్టుకోవడం మర్చిపోతు ఇది ఏంటో తెలుసే ఇది సంఖ్య రాసుకుంటే మంచిది ప్రకృత సంఖ్య పూర్ణస్య ఆత్మన అవ్యవహిత ఇది రాసుకొని పోని మీకు గుర్తుండదు అవ్యవహిత వ్యవహిత్యాపి అవ్యవహిత్యాపి అవ్యవహిత్యాపి అంటే ఏంటో తెలుసా అసలు వస్తువు దూరంగా లేకున్నా వీడు ఎవడైతే వాడిని పొందాలనుకుంటున్నాడు వాడు వీడికి దూరంగా లేడు అవ్యవహిత శాపి పదోవాడు పోయినాడు అనుకుంటున్నాడు కదా ఎవరు ఏడుస్తున్నాడు పదోవాడో ఏడ్చేది హీస్ నాట్ అవే ఫ్రమ్ ద एवरू उत्या दूरपोनपुरख्येय विषयासक्त चिया स्वरूप अभाव दर्शनवात् दशम आमृत ఎప్పుడైతే వారు పదోవాడు పోయారు అనుకుంటూ ఉన్నాడు అవ్యవహిత శాపి వాడికి వీడి దూరం కాకుండా ఉండినా వాడేవాడు పదోవాడై ఉండినా కూడాను బాహ్య సంఖ్య ఆ బాహ్యముల ఉండేది వాడికి వన్ టూ త్రీ ఫోర్ అని భాష్యంలో ఉంది అదే వచ్చిన బాధ భాష్య సంఖ్యేయ అక్కడే వెతుకుతున్నాడు కావాల్సింది అక్కడ బాహ్య సంఖ్య విషయాసక్త చిత్త ఆ బాహ్యముద ఉండేటువంటి వాటిని లెక్కెట్టుకోవడంలోని వాడి మనసంతా కూడా లగ్నం అయ్యింది గనక దశమహ ఆ పదవవాడు ఆవృతహ కప్పబడి పదవవాడు కప్పబడిపోయాడు ఉండే ముసుగేస్తే మనకు అర్థం కాదు కదా ఇప్పుడు ముసుగేసి తీసుకొచ్చాము అడిగి అతను ఊరే చెప్పండి స్వామి ఏ సత్సంగ మెంబరు అంటే ఊరే ఇది ఒకటే మళ్ళీ ముసిగేస్తేస్తే నేనేం చేస్తాను దశమహ ఆవృత ఇది ఆవరణ ఇది ఆవరణ ఈ ఆవరణ భంగం కలగాలి ఇదే అజ్ఞానం ఆవరణ భంగం ఎట్లా కలుగుతుంది తమస చూడని ఇది ఇంపార్టెంట్ అందువల్ల పూర్ణయ అది ఇంపార్టెంట్ ఎందుకు అట్లా అనాల్సి వచ్చింది పూర్ణయ అని ప్రకృత సంఖ్య పూర్ణస్య ఆత్మన ఆత్మన అవ్యవహిత శాపి ప్రకృత పూర్ణస్య అదే అదే వాడు దూరంగా లేడు ని ఎందుకు వాడికి అర్థం కావడం లేదు అంటే ఎక్కడైతే ఉందో వస్తువు అక్కడ లేదు అని నిర్ణయం చేసి ఇంకా వెతుకుతూ ఉంటాడు కనుక అతి విషయం ఎక్కడైతే ఉందో అక్కడే లేదని నిర్ణయం జరిగిపోయింది ఆ పదవులాడెవడు వీడే ఇప్పుడు వీడి భావం ఏంటి నేను కాదు స్వరూప అభావ దర్శనత్వాత వాణ్ణి వాడు ఎప్పుడైతే పదో వాడుగా తెలుసుకోలేకపోయినాడో ఇక వాడు పదో వాడి కోసం ఏమి వెతుకుతాడు నా కర్మ నా ప్రజే ధనైనా త్యాగేనా అమృతత్వ మానసు ఇంకా వాడు ఎన్ని కర్మలు చేసినా ఎంత శ్రమ కూడాను వాడికి దొరికే అవకాశమే లేదు ఎందుకని పోయిన వస్తువు దొరుకుతుందే గాని ఉన్న వస్తువు దొరికే అవకాశమే లేదు గనక త్యాగేనైకే అమృతత్వ మానస అది పోయింది అనే దాన్ని త్యాగం చేయడం కన్నా ఇంకొక మార్గమే లేదు ఎందుకని పోలేదు గనక స్వరూప అభావ దర్శనత్వాత వాణ్ణి వాడు దర్శించుకోకపోవడం వల్లనే వచ్చింది ఇదంతా కూడా ఇప్పుడు గురువు చెప్తూ ఉన్నాడు ఇంక నోర్మ చాలు శాంతి శాంతి మూడు సార్లు అయి పదో వాణ్ణి తెలుసుకోవాలనుకుంటున్నావే బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భ్రహ్మవిత్ పరం ఆపునూ బ్రహ్మవిత్ పరం ఆపునోతి ఆ బ్రహ్మమును తెలుసుకోవాలని ఎవడైతే అనుకుంటూ ఉన్నాడో వాడికి బ్రహ్మ తెలిసిపోయింది ఒకే ఒక వాక్యం ఏమని తత్వమసి చలించిందక్యమే కామహోగాయా ఏక వాక్యమే वन साम होगा वाक्य पेट अतिया आचार्य श्रद्ध वैराग्य प्रयत्ना हेल्पया नो मार्गम ले आपत वाक्यवी क ఏంట ప్రయోజనం పరం బ్రహ్మవిద్ పరండి ప్రయోజనం అస్సా బ్రహ్మవిద్యాద్ అంటే బ్రహ్మవిద్యని పొందేటువంటి వాడు ఇప్పుడు ఏంటి ప్రయోజనం ఏంటి పరం ఆప్నోతి అది ప్రయోజనం ప్రయోజనంచ ఏం జరిగింది ఇప్పుడు అవిద్యా నివృత్తి ఆత్యంతిక సంసార అభావాత్ నివృత్తి ఇప్పుడు జరిగితే తెలుసా పదేవాడిని తెచ్చేవి ఇవ్వలేదు ఆయన పదేవాడు అక్కడే ఉండాడు పదేవాడికి సంబంధించిన జ్ఞానం లేదు జ్ఞానం లేదంటే అవిద్యం ఉంది అజ్ఞానం ఉంది జ్ఞానం కలిగినంత వరకు అజ్ఞానం ఉంది ఈ అజ్ఞానం జ్ఞానం చేత ఉంది పని చేస్తే తొలగదు కర్మ చేస్తే ఎందుకని అది చీకటే ఈ విద్య చీకటే నహి తమ స్తమసర్తకం చీకటిని చీకటితో ఎప్పుడు పోగొట్టలేవు నువ్వు విద్యా అవిద్యాం నిహంతి విద్య అవిద్యా తేజ తిమిర సంఘవత్ కాబట్టి వెలుతురు వస్తే చీకటి ఉండేందుకు అవకాశం లేదు ఇక్కడ కూడా అంతే కాబట్టి ఆత్యంతిక తపశ ఆత్యంతిక సంసార అభావ ఇంతకుముందు అశేషత ఇంతకుముందు ఆత్యంతార అభావ భాష్యం శంకరాచార్య కాబట్టి ప్రయోజనం చాశ బ్రహ్మ విద్యాయా అవిద్యా నివృత్తి నివృత్తి అయిపోతుంది తతశ్చ ఆత్యంతిక సంసార అభావ సంపూర్ణంగా ఆ సంసారం ఏదైతే ఉందో దుఃఖానికి కారణమైనటువంటిది అది ఎగిరిపోతుంది కారణమేంటి పరమోత్కృష్టమైనటువంటి ఏ ఉపద్రవాలు లేనటువంటి अतः इपड़ यदि ब्रह्मवीद आपुनोति परम अतः विशेष उपद्रवश विशेष उपद्रवश बीज से अज्ञा से अति संसार बीजेंटोसा अज्ञान अतः विशेष उपद्र रास्को मैं अतः विशेष उपद्रव बीज से अज्ञा निवृत्थ అజ్ఞాన నివృత్ర్థం మీరు దురితక్షయార్థం అంటాడు లే పూజలు పాపాలు పోయినా అజ్ఞానం అట్లాగే ఉంటది ఆ దురితక్షయార్థం కన్నా అజ్ఞాన నివృత్ర్థం అత విశ ఉపద్రవస్య బీజస్య అజ్ఞాన నివృత్ర్థం అజ్ఞానం పోతే కాదు విశేష ఆత్మదర్శనాథం విశేష ఆత్మవిద్ పరం బ్రహ్మవిద్నోతి పరం ఇది కాబట్టి ఎన్ని ఉపద్రవాలు అయితే ఉన్నాయో ఈ సంసార బీజం ఏదైతే ఉందో అది అజ్ఞానమే గనక ఈ అజ్ఞానం సంపూర్ణంగా పోయి తానే ఆత్మ అనేటువంటి దివ్యానందాన్ని పొందడానికి బ్రహ్మవిద్ ఆపునోతి పరం ఇత్యాది ఈ బ్రహ్మవిద్ ఆపునోతి పరం అనేటువంటి వాక్యం కాబట్టి బ్రహ్మముని తెలుసుకునేటువంటి వాడు బ్రహ్మమే అవుతున్నాడు ఇట్స్ ఎ సెంటెన్స్ బ్రాహ్మణ వాక్యం ఇదేంటిది బ్రాహ్మణ వాక్యం ఎందుకన్నా బ్రాహ్మణ వాక్యం అని ఎందుకు మళ్ళీ రిపీట్ చేస్తున్నా అంటే ఈ రోజు కొత్త వాళ్ళు ఉండాలి పెద్దవాదం కాబట్టి ప్రూఫ్ ఉపనిషత్తుల్లో గద్యము కొని మంత్రం ఉంటది కేవలం గద్యం ఉండి అక్కడక్కడ మంత్రాలు కోట్ చేస్తూ ఉంటారు దాన్ని బ్రాహ్మణోపనిషత్తు అంటారు అట్లా కాకుండా కేవలం మంత్రాలే ఉంటే మంత్రోపనిషత్తు ఎప్పుడు ముండక మంత్రోపనిషత్తు అన్ని మంత్రాలే ఇప్పుడు ఇదంతా ఇది వాక్యం ఇట్స్ పరం కాబట్టి ఇది ఒక వాక్యం బ్రహ్మవినోతి పరం కాబట్టి ఇది ఒక వాక్యం కాబట్టి ఇది బ్రాహ్మణ వాక్యం కాబట్టి ప్లీజ్ బ్రహ్మవిదాప్నోతి పరం అయిన తర్వాత తదేషాభ్యుక్త అంతవరకు తత్ ఏషా అభ్యుక్త అంటే బ్రాహ్మణ వాక్య ఉక్త బ్రాహ్మణ వాక్యం ఏది బ్రహ్మ పరం ఇది మంత్రం కాదు ఇది ఇట్స్ సెంటెన్స్ ఇది ఒక వాక్యం బ్రాహ్మణ వాక్య ఉక్త ఇది మళ్ళీ ఏషా ఏదది రిక్ మంత్ర అభ్యుక్త అభివుక్త ఆమ్నాత చెప్పబడింది కాబట్టి బ్రహ్మ విద ఆపునతి పరం బ్రహ్మముని తెలుసుకునేవాడు బ్రహ్మమే అవుతున్నాడు తదేషాభ్యుక్త తత్ ఇప్పుడు ఏదైతే బ్రాహ్మణ వాక్యం గద్యం మనకు వాక్యం చెప్పబడిందో దీనికి ఏషా ఈ మంత్రం అభ్యుక్త చెప్పబడింది ఏ మంత్రం అది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇది మంత్రం వాక్యం చెప్పాడు మొత్తం ఒకట బ్రాహ్మణ ఉపనిషత్తు కనుక బ్రహ్మవిధ ఆపునతి పరం ఇది వాక్యం అసలు ఒక విధంగా చెప్పాలంటే సర్వస్య వల్యర్థస్య సూత్రభూతం ఈ కంప్లీట్ గా ఉపనిషత్తులో ఉండే విషయం కూడా ఈ వాక్యంలోనే ఉంది ఏం తెలుసుకుంటారు ఇప్పుడు మీరు రేపటి నుంచి మంత్రం మళ్ళీ అయ్యా బ్రహ్మవిధ ఆపునతి పరం బ్రహ్మమును తెలుసుకునేవాడు బ్రహ్మమే అవుతాడు వాక్యం ఏదైతే ఉందో ఏషా ఈ మంత్రం వాక్య మంత్రం కాదు కాబట్టి ఈ మంత్రం అభ్యుక్త అభివుక్త ఆమ్నాథ అది చెప్తూ ఏంటది సత్యం జ్ఞానమనంతం బ్రహ్మేద నితం గురే వ్యోమ బ్రహ్మణి ब्राह्मण वाक्य विधा अंत विपशि अनेक मंत्री मंत्री सत्यम ज्ञा अन ब्रह्म इधर रुक् रुक्त मंत्री ब्रह्मवीद आप्रतिपरने वाक्या ఆ వాక్యాన్ని ఈ మంత్రం చెప్తూ ఉంది కాబట్టి బ్రహ్మముని తెలుసుకునేవాడు బ్రహ్మ అయిపోతూ ఉన్నాడు ఈ సెంటెన్స్ మరి ఏమని తెలుసుకుంటాడు బ్రహ్మని చూడండి సత్యం జ్ఞానం బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ బ్రహ్మ సత్యము బ్రహ్మ జ్ఞానము బ్రహ్మ అనంతము ఏదో ఒక్కటి చెప్తే సరిపోదా మూడెందుకు ఒకటి చెప్తే సరిపోవదు ఏ ఒక్కటైనా బ్రహ్మానికి సరిపోతుంది మనం అర్థం చేసుకోవడానికి కావాల్సింది కాబట్టి ఎందుకు సత్యం జ్ఞానం అనంతం అని అన్నాడు రేపు చూస్తాం టుమారో విల్ సి వాట్ సత్యం ఈజ్ ప్లీజ్ సత్యం అంటేంటి ఉన్నది కదా చూసారా వేదాంతానికి దేనింట్లో ఇంట్రెస్టో ఉపనిషత్తుకి ఏదో పొందాలనే దాంట్లో కాదు ఏది ఉంది మంత్రం స్టార్ట్ అవుతా ఉంది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సత్యం మూడు కాలాల్లో ఉండేది ఏది మూడు కాలాల్లో లేదనుకో అది ఉండి కూడా ఉపయోగం లేదు ఒక కాలంలో ఉంటే ఒక కాలంలో పోతుంది దానివల్ల నాకు సుఖం లేదు కాబట్టి సత్యం ఏమిటి సత్యం రేపు చూస్తాం మాగేణ మహీ మహిష గోబ్రాహ్మణే హుభమస్సు నిత్యం లోమస్తా సుఖినో కాళీ వర్తకు పర్జన్య పృథివీత శాని దేశోయోవర బ్రామణ సుతు నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమీవాసిష్యతి Let's go.